స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోనతుడ తండ్రి మహిమ సర్వీపగ దేవ కృపమైడ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభ మమ్మల్ అందరినీ మీ కృపలో మమ్మల్ని భద్రపచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రవ్వ కాచి కాపాన్నైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నైనా నీకే కృతజ్ఞతాస్థుతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం ఈగ యుగంలో నీకే కలుగును కాక హలుయ్య నా దేవ నా ప్రభావ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా నా దేవ యొక్క మధ్య కాల మీ సన్నికి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీరు నూతనమైన కృపలు నూతన అభిషేకం మాకు ఓ దేవ మా తలంపులు మా ఆలోచన సమస్య కొట్టినైనా మా ప్రవర్తన అంతట్లోనైనా మీ యొక్క అధికారకు లోపడంలో ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు సమర్పించుకుంటున్నాయి సజీవం మా హృదయంలో మీరు నండిస్తే ప్రవ్వ మీ ఆత్మచితులను నడిపించండి పాటలదారు మా ఇంపొందు వాక్యంధ మీరు మాతో మాట్లాడండి మొన్న బలపరచైనా మాలో ఉన్న ఉంటే కొట్టివేమని ప్రార్థిష్టమేనా గొప్ప దేవనా ఏసయ మీరెంతో బలవంతులైనా మీకు బలం అనుగరించమని ప్రార్థమైనా మీ కృపల్లో మమ్మల్ని బలపరచమని ప్రాధిష్టమేనా పరులో గొప్ప జ్ఞానం అనుగరించినైనా రాన్న బిడతారుగా ప్రతి ఆటంకాలకు కొట్టివేండి ప్రభావ ఈ ఆరాధన మీరే ఆధిపత్యం నడిపించి మీ నామాన్ని భయం మీద తెచ్చుకోమని పరిశుద్ధ నామమున ప్రార్థిష్టాం తండ్రి డా కారములో నేను తిరిగినను నేనే భయపడు నాతోడు నీ ఉండగా గాడా కారములో నేను తిరిగి నను నేల భయపడుదు తోడు నీ ఉండగా ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తల చిన్నచో నన్ను విడు నాడు న్నెన్న పదలు నన్ను చూటినను నిన్ను తలచిన నన్ను విడనాడు అన్ని కాలములా నిన్నే స్మరి రాణివయ నీకున్న సుగుణములు గాడకారములు నేను తిరిగి నను నీ నా భయపడు నాతోడు ఉండద నాకున్న మను జులెల్లా నన్ను విడచినను నా దేవా దేవడైనా నన్ను విడిచితివా నాకున్న మను జులెల్లా నన్ను విడిచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివ నా హృదయ కమలమునా నిన్ను పిలిపేదను నీ పాద కమలమునా నా దేవ కొలిచేదను నా హృదయ కమలమునా నిన్ను నే నిలిపేదను నీ పద కమలములా నా దేవ చేదను చేను గాడా కారములు నీ తిరిగినను నీల భయపడు నాతోడు ఉండగా నీ నీల భయపడు నాతోడు ఉండగా తారముయ హ్యాంక్ యూ అన్న ప్రజా మన ప్రభువును రక్షకుడైనట మీ అందరికి నా శుభవందనములు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సాక్ష్యం చెప్తాను మహాపరిషుదు మహాగనుడ మహోన్నతుడా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ప్రభు ఆయస్ నీకు వందనాలు స్థుతులు నైనా స్తోత్రములు ప్రభ ఇదిగో ప్రభా తండ్రి ఈ దీనుడి పట్ల తండ్రి నీ కృప చూపించి ప్రభా నాయన తండ్రి నా భార్యకి అలాగే ప్రభా నా బిడ్డ పట్ల మీరు చూపించిన కృప వాత్సల్యమును బట్టి దయదాక్ష్యంను బట్టి మీకెంతో వందనాలు నీకెంతో స్థుతులు స్తోత్రాలు చెప్పలిస్తూ నేను చేసిన మేలు కాబట్టి అనేకులకి తండ్రి ఈ సాక్ష్యం వెళ్ళి అనేకులు ప్రభా యొక్క కృపను తెలుసుకోవాలా నీ యొక్క శక్తి బలం తెలుసుకోవాలా ప్రభ ఆ రీతిగా ఈ దినం ప్రభా నన్ను సజీవ ఉంచుకొని నేనను నువ్వు చేసిన మేలును ప్రభ నీ సాక్ష్యము చుట్టకు నాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభ ఏసయ్య నీకే యుగ కలుగును గాక యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నా సాక్ష్యం ఏందంటే ఆ పోయిన గురువారం రోజు మా భార్య మంజుల గర్భవతిగా ఉంది సో ఆమెకి నెలలు నిండినయి ఇంకా ఆమెని ఎక్కడ చేర్చాలి అని ఎంతో ఆలోచన కలిగి ఉన్నాము అయితే సడన్ గా ఇంకా ఎందుకో ప్రేరేపణ కలిగింది ఆ మా అత్తకు చెప్పినాను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించు అక్కడ బాగా చూస్తున్నారని నేను చెప్పినాను ఒకసారి ఆమెకు చెప్తే ఒకసారి వచ్చి వాళ్ళు ఇక్కడ కందుకూరు ప్రాంతంలో వచ్చి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఒకసారి డాక్టర్ దగ్గర చూపించారు మేము అసలు అనుకోలేదు ఎందుకంటే లాస్ట్ ఎయిత్ మంత్ లో నైన్త్ మంత్ లో వచ్చి వాళ్ళు చూసి సర్జరీ చేస్తారని అనుకోలేదు కానీ దేవుడు ఆమె ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం చూపించుకున్నప్పుడు వాళ్ళు మంచిగా బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేశారు అవన్నీ చేసి ఇంకా ఆమెకి ఒక మంచిగా కార్డు ఇచ్చి మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత రమ్మని చెప్పారు తర్వాత ఆమె మళ్ళీ నా దగ్గరకు వచ్చింది తర్వాత మళ్ళీ డెలివరీ నిమిత్తము తొమ్మిదో నెల వచ్చినాక మళ్ళీ ఊరికి వచ్చినాక ఆమెని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ దేవుడు ఆమెకి ఆ డాక్టర్ చూసి అంతా బాగుందమ్మా అని డెలివరీ డేట్ ఇచ్చాండ్రు పోయిన గురువారం అయితే మా అత్తండి ఇంకా అమావాస్య ఆడపిల్లలు అమావాస్య రోజు పిల్లలు అది ఇదని అనిందంట కానీ ఆ డాక్టర్ అదేం లేదు లేకపోతే మీ నచ్చిన వెళ్ళమని ఆమెకు చెప్పిందంట ఆ గురువారం రోజు ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చి బుధవారం అడ్మిట్ అయింది ఆ గురువారం ఉదయం ఆమెకి ఆపరేషన్ చేసిండ్రు ఆ సర్జరీ చేశారు అసలుకి టెన్ ట్వంటీ మినిట్స్ ఆపరేషన్ అయిపోయి నీకు ఆడపిల్ల పుట్టిందని చెప్పారు దేవుడు అద్భుత రీతిగా ఆమెకి ఆపరేషన్ చేసిండు ఇప్పుడు పాపకి బాగలేదు ఆమెకి పసికిర్లు టెన్ పర్సెంట్ ఉన్నాయంట అలాగే కొంచెం లైట్ గా నెమ్ముందంట కానీ హాస్పిటల్లో తల స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ పాపకి పెట్టే బాక్స్ కానీ ఇవన్నీ యాక్చువల్లీ బయట కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే ఎరికి వాళ్ళకి లక్ష పైన బిల్ అయ్యేది ఆమె ఆపరేషన్ ఏంది పాప విషయంలో కానీ దేవుడు కృపను బట్టి ఇక్కడే అన్ని ఆమె ఆపరేషన్ మంచిగా ఒకేసారి పెద్ద ఆపరేషన్ చిన్న ఆపరేషన్లు పిల్లలు కలగకుండా వాళ్ళేవి చేసిండ్రు ఉచితంగా మళ్ళీ ఆమెకి ఐదు ఎంతో మనీ వస్తాయని చెప్పారు మళ్ళీ పాపకి బట్టలు ఆమెకి మంచిగా పాలు బ్రెడ్ ఆ రీతిగా దేవుడు వాళ్ళకి మంచిగా నా పట్ల చూపించిండు మంచిగా పాప బాగానే ఉంది పసికిర్లున్నా కానీ అదే మేము ప్రైవేట్ ఉంటే చాలా మనీ అయ్యేది కానీ దేవుడికి సమస్తం నెరిగిన దేవుడు కాబట్టి ఆయన ముందుగానే త్రోభ మార్గము సిద్ధపరిచండు కాబట్టి ఈమె డెలివరీ ఇక్కడికి నడిపించండు ఇది దేవుడి నుంచి కలిగిందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను ఆ రీతిగా పాపకి ఇప్పుడు మంచిగానే ఉంది ప్రతి దినం వాళ్ళు బాక్స్ లో పెడుతున్నారు మంచిగా ఆరోగ్యంగా ఉంది కాబట్టి దేవుడు తల్లి బిడ్డలు ఇద్దరు ఇప్పుడు ఆమెకి నిన్న కుట్లు ఇప్పదేయడానికి తీసుకెళ్లారు అయితే ఆమెకు మంచిగా కుట్లన్నీ ఎండిపోయినాయి బాగుందమ్మని కాని చెప్పారు కాబట్టి దేవుడు ఆమె నా పట్ల నా భార్య పట్ల నా బిడ్డ పట్ల అలాగే మా బాబు ఇంత తిరుగుతున్నా గాని అసలుకి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఒక్క రోజు కూడా వాళ్ళ అమ్మ లేకపోతే అసలు ఉండేవాడు కాదు నాకు భయం వేసింది నైట్ పూట హాస్పిటల్లో ఉంటే దోమలు ఉన్నాయి ఏది పడితే అది ఏది పడితే అది ఎట్లా నోట్లో పెట్టుకోవడం హాస్పిటల్లో ఉన్నాడు నైట్ పూట ఎట్లాగైనా తీసుకురావాలంటే వాళ్ళ అమ్మ లేదు ఒక్క రోజు కూడా ఉండేవాడు లేడు నేనే ఇంకా ధైర్యం చేసుకొని ఇంకా దేవుడికి అబ్బాయి మీద చేయబెట్టి ప్రార్థన చేసినాను గత ఐదు ఆరు రోజుల నుంచి నా దగ్గర రోజు నైట్ ఉంటున్నా కానీ ఒక్కసారి కూడా ఏడవలేదు ఏం చేయలేదు ఆ అబ్బాయికి కూడా అరీతిగా దేవుడే ప్రార్థనా అబ్బాయికి వాళ్ళ అమ్మ మీద ఎలాంటిది కలగకుండా మా దగ్గర ఉండటానికి ఎందుకంటే ఆ అబ్బాయిని హ్యాండిల్ చేయడం బహు కష్ట సాధ్యం ఇంకా అది అంత భయంకరంగా ఉంటది కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినాను కాబట్టి అలాగే ఆమె డెలివరీ అప్పుడు నేను అన్నకు చెప్పినాను ఆమె కూడా అన్నచేత ప్రార్థన చేపించుకుంది రవి బ్రదర్ ప్రార్థన చేసిండు తెలిసిన వాళ్ళందరూ ప్రార్థన చేసిండ్రు అందరి ప్రార్థనల వల్ల దేవుడు ఈ దినం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు వాళ్ళకి ఆర్థికంగా కూడా దేవుడు చాలా సహాయపడ్డాడు అన్ని రకాలుగా దేవుడు కృప చూపించండు ఇది కేవలం ఆయననే చేసిండు కాబట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు యుగంలో కలుగును గాక అలాగే దేవుడు నాకు కూడా ఉద్యోగంలో తోడుంటుండు యాక్చువల్లీ అసలు ఉద్యోగంలో నేను నాకున్న జ్ఞానాన్ని బట్టి మిగతా కంపెనీ ఇది కూడా అయ్యేది కానీ కేవలము ఆయన నిమిత్తము విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన పిలుపును ఏర్పాటును బట్టి ప్రార్థన చేసుకుంటూ సేవకు వెళ్తున్నాను కాబట్టి ఉద్యోగంలో ఎన్ని ప్రెజర్స్లు ఉన్నా ఎన్ని ఆటంకాలున్నా దేవుడు సమస్తము ఆయన బిడ్డలకి అనుకూలంగా మారుస్తాడు కాబట్టి ఆ రీతిగా ఉద్యోగంలో కూడా దేవుడు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నాడు సహకరిగా కాబట్టే ఉద్యోగంలో కూడా ఎలాంటి టెన్షన్స్ ఒత్తిడులు ఉన్నా కానీ అవి నా మీద పడకుండా దేవుడే ఆయన రెక్కల కింద చేర్చుకొని నన్ను కాపాడుతుండు ఆ రీతిగా దేవుడు ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఇటు కుటుంబ అన్ని విషయాలుగా దేవుడే నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దేవుడి ఇచ్చిన ఈ సాక్ష్యంను దీవించి ఆశీర్వదించి నడిపించును కాక అమ్మాయి అండి బ్రదర్ ప్రైజ్ లేదు ఇక పాట పాడతాను తర్వాత నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే బ్రతుకలేను నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృపలేనిదే బ్రతుకలేను జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నిజనులయదుట జలరాశులన్నీ ఏక రాశిగా నీ నిజనుల ఎదుట అవి భూకంపాలే అయినా పెనుతూ పానులే అయినా అవి భూకంపాలే అయినా పెనుతూ పానులే అయినా నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుక లేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుక లేను నీ కృప లేనిదనే బ్రతుక లేను నా జన్మ భూమి వికటించగా మారిపోయేనే మరు భూమిగా నా జన్మ భూమి వికటించగా మారిపోయేనే मरभूम नी कौली नु दाचने नी त्यागमु नु दोचने नी कौ गिल नु త్యాగము నన్ను దోచే నీ నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమం నీ కృపయే నిత్యత్వం నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదని బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదన్ని బ్రతుకలేను నీ కృప లేనిదన్ని బ్రతుకలేను జగదుపత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితీవా జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివాం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 నాకు అనుగ్రహించును నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నిత్యం నికృపా నిత్య జీవము నికృపా వివరిం పాయికృపా నిత్యముండును నీకృపా నిత్య జీవము నికృపా వివరిం పాయిసయా నీతిమంతుల గుడారాలలు వినబడుచున్నది రక్షణ సంగీత సునాదముం నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షన సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింపా నా తరమాయేశయ్యా శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీ చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీ కృపలో నిలిపావు కృంగిన వేలలో నను లేవనే చిరునామా నీ నా ఏసయ్యా కృంగిన వేలలో ననులెవనెత్తిన చిరునామా నీ నా నేసయ్యా నీ కృపా నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింపా నా తరమాయసయ్యా ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతిక్షణమున నీవు పలుకరించావు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతిక్షణమున నీవు పలుకరించావు ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే నయిశయ్యా ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కను మరుగైపోయేనే నయ్యా నికృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీకృప వివరింపా నా తరమాయిసయ్యా ీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింపతరమాయసయ్యా అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ నియమాలలో నిలువనిచ్చావు అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీ వేగా నా ఏసయ్యా రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీ ఏ సయ్యా నికృపా నిత్యముండు నికృపా నిత్య జీవము నికృపా వివరిం పామాసయ్యా నికృపా నిత్యముండును నికృపా నిత్య జీవము నికృపా వివరింపాన్నా తరమాసయ్యా నీతిమంతుల గుడార వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీకృప నిత్యముండును నీకృప నిత్య జీవము ృపా వివరింపా నా తరమాయ్యా నిత్య ముండును నీ కృప నిత్య జీవము నీ కృపా వివరింపా నా తరమాయ్యా లేదు ప్రైతులు అడుగు సార్ ప్రజలు అడుగున్నా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశము వాక్యం ధ్యానించి ఆరాధించే అవకాశం ఇచ్చినందుకు మీకెంతో బదనాలు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి హృదయంలో బలీనతలు తొలగించండి ఫలం అనుగ్రహించండి ప్రతి చోట మీ కొరకు సాక్ష్యాలు పెట్టుకొని మీ మయమార్థనలు పెట్టుకోమని మేముంటున్న కాలం బహు భయంకరమైన కాలము ఎక్కడ చూసినా క్రమము విస్తరించింది ప్రభ అనేకల ప్రేమ చల్లారిపోయింది ప్రభ మనుషుల స్వార్థం ఉందని అవును ప్రభ బహు భయంకరమైన కాలంలో ఏ రీతిగా మీ కొరకు తన మళ్ళీ సాక్షులుగా జీవించాలని మీరే మార్గం దయచేసి నడిపించమని ఏ సుక్రీస్త్రాన ప్రార్థిస్తున్నాం తండ్రి షైనింగ్ అన్న అంశం షైనింగ్ అంటే మెరు మెరుయుట మెరుపు మెరు మెరుయుట లేక మెరు మెరుస్తుండడం అన్న అంశం జీవితంలో ఇది బహు ప్రాముఖ్యమైన అంశం బైబిల్ ప్రకారంగా కూడా అయితే ఈ షైనింగ్ అంటే లేక మెరుపు దేనికి సంబంధించింది అన్న విషయం మనం అర్థం ముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన తెలుగు వెలుగు సంబంధం మనం కాబట్టి ఆయన ఈ లోకానికి వెలుగు మన వెలుగు సంబంధం మనం కూడా ఈ లోకానికి వెలుగే కాబట్టి ప్రసంగిలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాం దాని తర్వాత వైస్తవ జీవితంలో కాలంలో కృతి కాలంలో మనం ఏ రీతిగా వెలిగింట్లు అన్న విషయాన్ని చూపిస్తాం జ్ఞానులతో సమానులైన వారు ఎవరు జరుగు వాటి భావంను ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖంనకు తేజస్సు నిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును బారాశండు దగ్గర దగ్గర రెండు వేల రాయబడ్డ వాక్యం జ్ఞానులతో సమానులు లైన జరుగు వాటి భావంను ఎరిగిన వారెవరు ఇప్పుడు ఈ లో బహు భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి రకరకాల ప్రాంతాలలో జరుగుతున్నాయి ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది త్వరలో చైనా తైవాన్ అటాక్ చేసే పరిస్థితి ఏర్పడింది నిన్న రాత్రి స్టార్ట్ అయింది కాబట్టి ప్రపంచాలంతా అక్కడక్కడ యుద్ధ సమాచారాలు ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఫైనలైజ్ చేసుకుంటుంది సోకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ ఎరిగిన వారు ఎవరు అంటే ఎవరు ఎరగగలరు ఎవరు తిని గ్రహించగలరు మనకు తెలుసు మత్సవారు తిరునాలు రాజ్యాంగంలో మన ప్రభు మాట్లాడిన విషయం ఏంటంటే నోవా జలప్రలయానికి ముందు దినములలో మనుషులు ఎట్లా ఉండే అనేది జనులు తినడము త్రాగడము పెళ్లిళ్ళులు చేసుకోవడము పెళ్లిళ్ళుకి ఇయడము నారు నాటడము అమ్మడము కొనడము యథా విధిగా అయిపోయిందనట జీవితం యథావిధిగా జీవిస్తున్నారు ఎవరు గురు తిరగని సమయంలో జల ప్రళయం వచ్చి అందరినీ తీసుకొని పోయింది దాంతో పాటు నిత్య నరకానికి అలాగననే మనుషుకు మన రాక దగ్గర ముందు ఉంటుందని చెప్పాడు మన అంటే ఆయన వచ్చే టైం కూడా మనుషులు యథావిధిగా జీవిస్తూ స్వార్థం లోకాధీతంగా జీవిస్తా ఉన్నారు కానీ ఎవరికి ఏం జరుగుతుంది రచ్చు ఈ భావం చెప్తుంది జ్ఞానులతో సమ్ములైన వారెవరు జరుగు జరుగు వాటి భావం ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖంనకు తేజస్సునిచ్చినట్టడ నాకు అర్థమైంది ఏంటంటే తేజస్సు లేక మెరుపు తేజస్సు అంటే షైనింగ్ ఇంగ్లీష్ లో మనుషుల జ్ఞానము వారి ముఖంనకు తేజస్సు అయితే జ్ఞానం ఉన్నవాడు నిలబడితే ఎదుటివాడు అరే ఈయన దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి తేజస్సు అంటే నిజంగా సూర్యుని వల్లే వెళ్ళి తేజస్సు తేజలిలోనేది కాదు అది కూడా కరెక్ట్ రీతిగా చెప్పాలంటే కొందరు ముఖాలలో వెలుగుండదంటారు కదా కానీ ఈ వాక్యం ప్రకారంగా మీ ముఖంలో తేజస్సు నీ జ్ఞానమే కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న విషయాన్ని అర్థం చేస్తున్నాడు ఇక్కడ ఈ ఈ తేజస్సు ఏం చేస్తుందంట ఈ తేజస్ వలన దాని వలన వారి మోటుతనము మార్చబడుతుందంట అంటే మోటో వాళ్ళంటే సదురణులు కదా రఫ్గా జీవించేటోళ్ళు వారికి మర్యాద ప్రవర్తనల మార్పులు నడవడి ఏమీ తెలదనట్టు అది మార్చేస్తుందంట అంటే వాడి జీవితంలో నీ కఠినత్వాన్ని అంతా తొలగించి మృదుత్వాన్ని తీసుకొని వస్తుందంట జ్ఞానం సో వెలుగు లేక జ్ఞానం అంటేనే తేజస్ అంటున్నారు ఇక్కడ వాక్యం అయితే మనం మొట్టమొదటిసారి ఈ యొక్క జ్ఞానానికి ఈ యొక్క వెలుగుకి సంబంధించి ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయమే చూస్తాం మొట్టమొదటిసారిగా ఈ తేజస్సు గెలగడం అనేది నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయం కాదు ఇరవై తొమ్మిది ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ ఇరవై తొమ్మిది ముప్పై కాదు ముప్పై నాలుగు తిరుగమకాండము ముప్పై నాలుగు ఇరవై మూషే సీనాయకొండ శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండేవి అతడు ఆ కొండ దిగుచుండగా ఆయనతో మాట్లాడుచినప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసకు తెలిసి ఉండలేదు అయితే తెలుసు జ్ఞానమే ప్రకాశం అని నీకు జ్ఞానం అంటే నువ్వు ప్రకాశిస్తావు లేక షైన్ షైనింగ్ చూపిస్తావు ఈ లోకంలో వెలుగును ప్రకటిస్తావు వెలుగుని నీ ద్వారా బయటకు వెలుగు అంటే చాలా మంది నిజంగా లైట్ వేస్తే వెలుగు అనుకుంటారు కానీ వెలుగు అంటేనే జ్ఞానం జ్ఞానం బయలుదేరినప్పుడు ఆటోమేటిక్ గా వెలుగుదలుగుతుంది అన్నట్టు అంటే నీ హృదయాంతరంగంలో ఉన్న చీకటి అది పారదవుతుంది జ్ఞానం అయితే మోసే సీనాయ కొండ దిగుచున్నప్పుడు ఆయన చేతిలో రెండు పలుకులు ఉన్నాయి పది ఆ గెలి వాక్యం కాదు అది అయితే ఆ కొండ దిగుచున్నప్పుడు అతని ముఖ చర్మము అంటే ముఖము ప్రకాశిస్తుంది అంట తెలియదు ఎందుకు ప్రకాశిస్తుందో కానీ మనకు తెలుసు ఎందుకు ప్రకాశిస్తుందంటే ఆయన దగ్గర దేవుడి వాక్యం ఉంది అన్నిటికంటే బహు విలువ గలవాసం అది కాబట్టి ఆ వాక్యం దొరికినవా అని ముఖము ప్రకాశిస్తుంటుందంట అది ఎంతగా ప్రకాశిస్తుందంటే ముప్పై వర్షాలు చూస్తాం విశాలందరూ అహులను విశలందరినూ మోషను చూచినప్పుడు అతని ముఖర్మము ప్రకాశించారు కనుక వారు అతన్ని సమీపింప వెరచిరి ఎందుకంటే అది అంత విపరీతమైన అతని ముఖము వెలుగుంది అయితే ముప్పై మూడవ వసరంలో ఆ వెలుగుని మనుషులు చూడలేకపోతున్నారు మోసే వారితో ఈ మాటలు చెప్పు చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు ఎందుకంటే వాళ్ళు చూడలేకపోతున్నారు ఆయన వెలుగుని దేవుని కూడా చూడడం బహు కష్టం అన్నట్టు ఆయన వెలుగు కదా ముప్పై ఐదవ వర్షంలో కూడా మోసే చర్మము ప్రకాశింపగా ఇస్రాయల్ లో ఇస్రాయేళ్లు మోసే ముఖంలో చూచి మోస ఆయనతో మాట్లాడే వరకు మాట్లాడటం లోపలికి వెళ్ళిన వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను కాబట్టి ఆ వెలుగుని మనుషులు చూడలేని చెప్పారు కానీ వెలుగు ఉందని తెలుసు వాళ్ళకి కాబట్టి ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం ఉంటుందో వాడి దగ్గర జ్ఞానం ఉంటుంది ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుందో వాడి ముఖం వెలుగుతా ఉంటుందని ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనకి అయితే ఇది కేవలము మూసే జీవితంలోనే కాదు కానీ మన ప్రభు జీవితంలో కూడా ఇది చేరినట్లు మనం చూస్తాం అత్తైస్సు వార్త పదిహేడవ అధ్యాయం రెండవ అక్షంలో పచ్చ పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చినంలో ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించేది ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లని వాయను కాబట్టి ఎట్లా ప్రకాశిస్తున్నట్ట సూర్యుని వల్లే ఎందుకంటే అది మనుషులు చూడలేరు ఆయన ఆ రూపాంతరం పొందినప్పుడు కేతురును యాకోబును యోహనను ముగ్గురిని పెట్టబెట్టుకోండి ముగ్గురుని తీసుకొని పోయండి అక్కడ ఆ ముగ్గురు ఆ రూపాంతరపు దృశ్యాన్ని చూసిండ్రు ఆయన ఆయన దైవత్వాన్ని చూసిండ్ర వచ్చి ఆయన ముఖం సూర్యుని వాళ్ళే ప్రకాశిస్తుంటే చూడలేకపోయినాడు చూడలేక అంత ప్రకాశమైన ఎందుకంటే ఆయనదే వాక్యం కాబట్టి ప్రకాశిస్తున్నాడు సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో వారి దగ్గర ప్రకాశం ఉంటుంది అన్న విషయాన్ని మరోసారి మనం ప్రభు జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం ఆ అక్కడ ఏలియా గురించి మోష గురించి దాని తర్వాత నాలుగో వర్షంలో అవి మనం అయితే డీటెయిల్గా వెళ్ళాం ఏలియా సేవా జీవితంలో ఎప్పుడు అగ్ని ఉంటుంది పై నుంచి దిగి రావడం అగ్ని షైనింగ్ అది కూడా కాబట్టి మోషే జీవితంలో ఆ ముఖ చర్మ ప్రకాశం కనిపించడం మన ప్రభువు సూర్యుని ప్రకాశించడం పూడవదిగా అప్పూస్ల మనం చూస్తాము స్టెఫెన్ జీవితంలో ఈ ప్రకాశం ఏ రీతి మనం చూడండి మా పుష్కరం సిఫెన్ గురించి కొంత డీటెయిల్ మాట్లాడదాం ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం ఆరవాధ్యాయము పదిహేనవ వచనం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారి కనబడను అంటే వెలుగు దేవదూత ముఖం వెలుగుతా ఉంటుంది దగ్గద అట్లా వెలిగింటైనా ఆయన మొహం చూస్తే వాళ్ళు వాటిని పట్టలేకపోయారు అన్నట్టు అంతగా వెలిగిండు ఆయన కాబట్టి బైబుల్లో చాలా ప్రాంతాలలో మనం చూస్తామన్నట్టు ఈ యొక్క వెలుగు రావు కలిగింది ఆయన అనుగ్రహించింది మన ఆ వెలుగు కాబట్టి ఈ వెలుగు నీ దగ్గర ఉంటే చీకటి శక్తులు దయ్యాలు దురాత్మలు అవి నీ దగ్గరికి రాలేవు ఎవరు ఇస్తారు ఈ వెలుగు మనకు తెలుసు ఎవరిస్తారు ఈ వెలుగు కేవలం దేవుడు తప్ప ఎవరు ఇవ్వరనేది కీర్తన గ్రంథము పద్య ఎనభై అధ్యాయం కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయంలో మనం చూస్తాం కీర్తల గ్రంథము ఎనభై కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయం ఏడవ స్థలంలో సైన్యములకు అధిపతి అగు ఎహోవా నుండి మమ్ము రప్పించము మేము రక్షణ నీ ముఖకాంతి ప్రకాశింపజేయము కాబట్టి ఇది ఒక్కటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే రక్షణ పొందిండ్రో వారి ముఖ కాంతి ప్రకాశిస్తుందంట ఇది చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం ఎందుకంటే నీకు రక్షణ అనుభవం లేదనుకో నువ్వు ప్రకాశించలేవు రక్షణ అనుభవం అంటే ఏసు ప్రభుణ్ణి సొంత రక్షణ స్వీకరించడం నేను పాపిని ప్రభు నా పాపంలో క్షమించిన అయినా నువ్వు నా కొరకు ఈ యొక్క లోపంలోకి వచ్చినవు మనుష రూపంలో వచ్చి అసిలు వెక్కినవు నీ ప్రాణాన్ని నాకు క్రయదనంగా పెట్టి నన్ను రక్షించుకున్నావు ప్రభ నీకు వదనాలైనా నన్ను స్వీకరించి నిడలాగా అన్నప్పుడు నీకు రక్షణాత్వం తిరుగుతుంది కాబట్టి ఆ రక్షణ నొందినవాడు ముఖకాంతి ప్రకాశిస్తుందంట ఎందుకు అంటే నా హృదయలకు రా ఆయన సూర్యుడు సూర్యు నీతి సూర్యుడైనా ఆయన నీ హృదయాలకు వస్తే నీ ముఖకాంతి నీ ముఖం కూడా ప్రకాశిస్తూ షైనింగ్ అన్నట్టు నువ్వు ఆయన షైనింగ్ ఉండగలవు అన్నట్టు కాబట్టి రక్షణ లేకుండా నీకు షైనింగ్ ఉండదు ముఖకాంతి వెలగదు అన్న విషయాన్ని మనం అర్థం చేస్తున్నాం అయితే స్టెఫెన్ని చంపటప్పుడు ఆ యాజకులు వాళ్ళంతా యాజకులే స్టెఫెన్ని చంపినట్లు మనం చూస్తాం యాజకులే మన దేవు మన ప్రభుని చంపినట్లు చూస్తాం యాజకులే అనేక మంది దేవుని బిడల్ని చంపినట్లు మరి విశేషంగా పౌలుని కూడా పౌలుని కూడా యాజకులు చంపారు కదా యాజకులు మొదటి నుంచి దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కాదు బైబుల్ అంతట బహు దూరంగా ఉన్నారు దేవుడికి అందుకే దేవుడు మనకు కాబో ఏమంటాడంటే శాస్త్రుల మరియు పరిసేల నీతి కంటే మీ నీతి అధికము కానిచ్చో మీరు పర్లోక రాజ్యంలో అడుగు పెట్టలేదు అంటాడు అంటే యాజకుల మనం ఎక్కువ నీతి మంతులుగా తయారు వాక్యం చెప్తుంది అందుకే యాజకి మనకి ఎగ్జాంపుల్స్ కారు దేవుడే మనకి ఎగ్జాంపుల్ ఆయన ఎట్లా జీవించాడో ఈ లోకంలో మనకు ఒక మాదిరి అది మనం ఫాలో కావాలా ఆ రీతిగా జీవిస్తేనే కానీ మనం షైనింగ్ కాలం ఏ రీతిగా అయితే మూషే ప్రకాశిస్తా ఉన్నాడో అదే రీతిగా మన ప్రభు ప్రకాశించిండు దాని తర్వాత స్థిఫని ప్రకాశించిండు దాని తర్వాత నేను కూడా ప్రకాశించాలా నీకు ఎవరైనా చెప్పిండ్రా నీ లైఫ్ లో బ్రదర్ సిస్టర్ మీ ముఖంలో ఎంతో వెలుగుంది బ్రదర్ అని ఎవరన్నా సాక్షిమిచ్చిండ్రా సాక్ష్యం ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇంకా ప్రకాశం కనిపిస్తులేదన్నట్టు దాని కొరకు ప్రయాసపడాల మనం ఎప్పుడైనా ఈ ప్రకాశించే వాళ్ళకి వ్యతిరేకంగానే సాక్ష్యాలు పలుకుతా ఉంటారు నీ పొరుగు వాళ్ళ మీద ఎటువంటి అబద్ధ సాక్ష్యము పలకూడదని వాక్యం ఉంది కానీ ఈరోజు ఎక్కడ చూసిన కోట్లలో అబద్ధ సాక్ష్యాలే ఉంటాయి పోలీస్ స్టేషన్లో అబద్ధ సాక్ష్యాలు ఉంటాయి ఉద్యోగ అబద్ధ సాక్ష్యాలు ఉంటాయి ప్రమోషన్స్ కొరకు ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ లాభాల కొరకు వాళ్ళ స్వార్థాల కొరకు సాక్ష అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటారు లోకం అంతా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంది ఎందుకు అది నరకానికి దేవునికి విరుద్ధంగా ఉన్న దేవుని దగ్గర ఎట్లుండదు అన్నారు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు నరకానికి పోతారు ఆయన వాక్యానికి అనుగుణంగా జీవించిన వాళ్ళు ఆయన దగ్గర ఉంటారు మాట వింటే నా దగ్గర ఉంటారు కదా మాట వినప్పుడు నా దగ్గర ఎందుకు ఉండాలంటారు అదే గుణం ది విధానం అక్కడ మూషే ఎంతో క్షమాపణం కలిగిన వాడు అన్న విషయానికి ఎన్నిసార్లు చేస్తారు ఎంతమంది ఆయన నేను తెరమోపిన నేరలు మోపిన ఆయన క్షమాపణ కలిగిన వాడు అదే రీతిగా మన ప్రభు జీవితాన్ని కూడా ఆయనను ఎంతమంది తిట్టిండ్రు దూషించు కొట్టిండ్రు ఉమ్మి అయినా కానీ క్షమించిండు వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రవ్వా వీళ్ళని క్షమించింది అయినా అని ప్రార్థన చేస్తున్నాడు అదే రీతిగా సెక్షన్ కూడా అంతే కదా వీళ్ళు చేస్తారో వీళ్ళు తెలియదు అని యాజకుల గురించి క్షమాపణ కోరుకుంటున్నాడు ప్రవ్వా వీళ్ళని క్షమించు ప్రభు అంటున్నాడు కాబట్టి ఈ సిఫెన్ జీవితం విధానంలో బహు ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూడగలం అన్నట్టు ఆయన మీద ఎంతగా నిందలు మోపినా నేర మోపినా ఆయన ఎవరిని వాళ్ళని ఏమంటాము క్షపించలేదు ఎవరిని మనం కూడా ఆ రీతి ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపని ఈ మీద ఎంత నిందలు మోపినా ఎంత నేరలు మోపినా నువ్వు మటుకు ఎవరిని తర్వాత వెలుగు ప్రకాశం పని చేయాల అందుకే ఈ వెలుగు మనకు ప్రబలించే కలిగింది అనేసిందాక మనం చూస్తున్నాం కీర్తన నవర్థ్యంలో ఒక వాక్యాన్ని నేను చూపించేసి క్లోజ్ చేస్తా సంఖ్యాకాండంలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తా ఇది నాకు మొదటి నుంచి నేను దీన్ని బహు ప్రాముఖ్యంగా తీసుకున్నవాడి సంఖ్యాకాండంలో సాధారణంగా అయితే పాసన్ని కాలంలో మెడిటేషన్ అంటారు దీన్ని కొత్త నిబంధన కాలంలో దీన్ని మనం అంతగా పాటించం కానీ పాటించచ్చు తప్పేమో తప్పేం లేదు పాటించవచ్చు ఎందుకంటే పాత నిబంధన అయినా కొత్త నిబంధన కదా ఆయన నిన్న అనేది నిరంతరం ఏకరీతంగా ఆయన ఎప్పుడు మారడు మనం మారాలి ఎందుకంటే మన మనుషుల బలహీన కాబట్టి ఆయన పర్ఫెక్ట్ కాబట్టి ఆయన అంటే ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ ఆ బెనిడిక్షన్ గురించి ఏమన్నట్టు ఏ రైతే విందంటే ఎలా దీవించాలా మీరు ఇష్టలను ఇలాగ దీవింపవలను మనకు తెలిసి నిజమైన ఇస్రాయల్ అంటే ఏసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించిన వల్లే నిజమైన ఇస్రాయెల్ అని కాబట్టి నాలుగవ వర్షం ఇరవై నాలుగు వర్షాలు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడను గాక నువ్వు ఇట్లాంటి ఆశీర్వచనం పలికగలిగినవా ప్రార్థనైపోయినక యహోవ నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించనుగాక యహోవ నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగ చెయ్యనుగాక కాబట్టి ఆయన సన్నిధిని ప్రకాశింపజేయాల ఉదయ కాంతి ఉద సన్నిధి కాంతి ఉదయింపజేయాల అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది ఆయన సన్నిధి ప్రకాశించకపోతే నీకు కరుణ కలగదు ఆయన నిన్ను ఆశ్రయించకపోతే నీకు కాపుదల లేదు తర్వాత ఆ రీతిగా మనము ఉచ్చరించాలని క్లియర్గా అట్లు వారి రిజల్ట్ మీద నామమును ఉచ్చరించట వలన నేను వారిని ఆశ్రయించగలను ఇది గ్యారంటీ అన్నట్టు ఎవరి జీవితాలనైనా ఎవరి కుటుంబాలైనా సంఘాలలో మనుషుల మీదకి ఆశీర్వదం రావాలంటే నువ్వు ఇవి ఉచ్చరిస్తేనే కానీ వారి జీవితంలో ప్రకాశం రాదు కాబట్టి ప్రకాశించడము అంటే ఇతరుల జీవితంలో ఆశీర్వదం తీసుకొని రావడము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రకాశించడం అంటే ఇతరుల పట్ల సమాధానం కలిగి ప్రకాశించడం అనే దానికి ప్రాధాన్యత ఆదితిగా చెప్పబడుతుంది నువ్వు ప్రకాశిస్తే దేవుడు బలం కాపాడుతాడు నువ్వు ప్రకాశిస్తే దేవుడు వాళ్ళని కరుణిస్తాడు నువ్వు ప్రకాశిస్తే దేవుడు వాళ్ళ జీవితంలో సమాధానం తీసుకొస్తాడు కాపుదల కరుణ సమాధానం ఆశీర్వాదం ఈ నాలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలంటే నువ్వు షైన్ కావాలా నువ్వు ప్రకాశించాలా నువ్వు ప్రకాశించాలంటే నీకు వాక్యం అవసరం నీకు జ్ఞానం రావాలంటే రక్షణ మార్గం వాటి రక్షింపబడ్డ మనమందరము ఆయన జ్ఞానంలో ఎదుగుతూ అనేకుల జీవితాలలో ప్రకాశిస్తాం అటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధుల వరుగు తండ్రి మీకు వందనాలైనా ప్రభు మీరు మోషేని ప్రకాశింపజేసినారు తన తరానికి అదే రీతిగా మీరందరికీ సృష్టికి మాదిరిగా మీరు ప్రకాశించినారు తర్వాత కృత నిబంధన కాలంలో ఆ టైంకి స్థిఫెను ప్రకాశించినట్టు మీరు మాకు చూపించినారు ఈరోజు మేము కూడా వారి వల్లే ప్రకాశించాల ప్రకాశించడం అంటే బ్రవ మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడమే ప్రకాశించడం అంటే మీ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు చూపించడమే తెలియని వారికి మీ జ్ఞానం గురించి గొప్పతనం చూపించడమే ప్రభావ ఇందులో సత్యం ఉంది అని చూపించాల బ్రహ్మ ఆ రీతిగా మేము ప్రకాశించాలంటే ప్రకాశిస్తేనే కానీ వారికి కాపుదల భద్రత సమాధానము ఆశీర్వాదము లేదని చెప్తున్నారు బ్రహ్మ వాళ్ళ అటువంటి సమాధానము ఆశీర్వాదము కాపుదల భద్రత వారి తగలిగించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా మేము ప్రకాశించలేక సాయపడమని స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడా నీకెంతో వర్ణాలి సయ్య ఈ అబ్రహా దేవా నీకెంతో వర్ణాలు ప్రభా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షిణంగా కాపాడనందుకైకెంతో వందాలిసేయ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాయి గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాల సమయం మీ సన్నిలకు ప్రభావ గడిపే భాగ్యానికి కృపను మాకు అనుగ్రహించినారు ప్రభావ ఎవరికీ మాకు అనుగ్రహించినందుకైనా ఎంతో వందాలిసా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయి గొప్ప దేవ నా తల్లి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మోసే ప్రభావ అయినా అక్క సీనాయ పర్వతం కిందకి దిగొచ్చిన పో ప్రభా ఆయన చేతిలో మీ వాక్యం ఉంది ప్రభా మీ వాక్యంలో ఉన్న వాళ్ళు వెలుగుతారని వాక్యం చెప్తుంది ప్రభా ఓ ప్రభా జ్ఞానం గలవాడు ప్రకాశిస్తారని వాక్యం చెప్తుంది ప్రభా మూడు తనం నుంచి కూడా విడుదల వాక్యం చెప్తుంది ప్రభా గొప్ప దేవన తండ్రి గుణగణాలు ప్రభావాలు ఓ ప్రభావ ఉండాలి ఆయన సాయపడమని మీ పర్లోకొప్ప జ్ఞానం మాకు అనుగ్రహించండి గొప్ప దేవన ఈ ముఖ ప్రకాశం ప్రభావాలు ఉండాలా ప్రభా మీ వెలుగుమాలు ఉండాలా ప్రభా మీ వాక్యం ఉన్నప్పుడే మీ వెలుగు ప్రాభ ఎందుకంటే మీరు ఈ లోకానికి వెలుగు ప్రభావ నైనా మిమ్మల్ని ధరించుకున్న మేము వెలుగులాగా మేము ఉండాల ప్రభావ పాత నిబంధనల కాలంలో భక్తులు కానీ కృత నిబంధన కాలంలో అందరూ ప్రభావ మీ వెలుగు ప్రభావ వాళ్ళు ధరించుకొని వెలిగిన ప్రభావ వాళ్ళ ముఖం ప్రభావ దేవదూత ముఖం వాళ్ళు ప్రకాశించింది ప్రభావ ఆ రీతిగా ప్రభావ మా జీవితాలు కూడా ప్రకాశించాలా ప్రభావ మీ ఎందుకు అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన వాళ్ళు బలహీనతలు అంటే ప్రభావినించి మాకు పిల్లలు గొప్ప దేవ ప్రతి క్షణం మీకు అంగీకారంగా మేము జీవించాలా సహాయపడమని ప్రాదిష్టం మీ వాక్యంతో మేము ఓ ప్రభ చీకటి గల చోట్ల వెలుగులాగానే ఉండాలా ప్రభావ ఇస్రాయల్ ప్రజలకు ప్రభావ తండ్రి మోస ఎట్లా ప్రభావ నిలబెట్టుకున్నది ప్రభావ వేలేనట్లు నిలబెట్టుకున్నారు ప్రభావ ఈ లోకంలో ప్రభావ మీరు వచ్చినప్పుడు ప్రభావ మీరు కూడా వెలుగులాగా ఉన్నారు ప్రావా ఈ లోకంలో నేను ఒక మాదిరి మీరు చూపించిన మీ బిడలకు మాదిరి ఎందుకంటే ఆ వెలుగు మీదే ప్రభావ కాబట్టి మీ బిడల వెలుగు ఉండి ప్రకాశిస్తుంది కాబట్టి నైనా మేము అనేక చోట్ల వెళ్లి ప్రకాశించాలా ప్రభావ మీ వాక్యంతో మమ్మల్ని ఇంకా సమృద్ధిగా నింపమని ప్రదిష్టం వాక్యం తీవారాత్రులు మేము దయనించాల ప్రభావ మీ వాక్యం మా హృదయంలో నింపుకోవాల మీ వెలుగును మేము ఓ ప్రభావిని ప్రకాశించాలా మీ రక్షణ సందేశాన్ని ప్రకటించాలా ప్రభా శాస్త్రీతి కంటే పరిచయల నీతి కంటే మీ నీతి అధికంగా మన కాబట్టి ప్రభా మీ నీతి ప్రభా ఎంతో గొప్పది ప్రభావ శాస్త్ర పరిచయల నీతి ప్రభా అది స్వనీతి కాబట్టి నేను మీ నీతే సత్యమైన ప్రభా నైనా నీతిని మాకు ధరింపజేస్తున్నారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా యో మీ ప్రేమ చూపించి ఓ ప్రభావ రక్షణ మార్గం మీరు మాకు అనిగరించడానికి ఎంతో వందాలు ఇస్తాయ్యా నీతి వంద మీ నీతిని మాకు ధరింప చేస్తున్నారు నేను దాన్ని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకోవడం గొప్ప దేవ వాక్యంధ మాట్లాడే ప్రభావం ఎంతగానో బలపరిచేందుకని వందాలైనా మేము కూడా ప్రకాశించాలా అలాంటి జీవితం ఒకవేళ మాలో లేకుంటే ప్రభావం ప్రకాశించాలా ప్రభావ ఈ వాక్యం మేము స్వీకరిస్తున్న మా ఉదయం ప్రభావ అయినా వాక్యం ప్రకారం మేము వెలగల ప్రభావ అనేకులు అలాంటి సేవా జీవితాలకు మీరు నడిపించమని ప్రధిష్టం నీకు మధ్య కనీసంలోనైనా మిమ్మల్ని ఎంతగానో బలపరచుంది కానీ ఎంతో వర్ణాలు ఇస్తా ఈ ఆరాధన పాల్గొన బ్రదర్స్ అందరి మీరు ఆశ్రవదించాను ప్రభావం ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాలు మీరు ఆశ్రతి దీవించండి దీవించండి ప్రభావ ఓ దేవ మీ వెలుగుతో నింపమని ప్రార్థిష్టమైన మీరు బలపరచండి అయినా గొప్ప దేవ విశ్రానికి ఈ దీనివంతా మీరు మాకు సహాయకులు నడిపించండి మీ పర్లోకొక జ్ఞానం అనుగరించైనా ప్రతి మీ జ్ఞానం కలిగి నివసించాలి ప్రభావ అయినా మీకు జ్ఞానం కొదుగుని ప్రభావ మీరు అడిగితే దారాలంకిస్తున్నారు కాబట్టి ప్రభ మీ పర్లోకొక జ్ఞానం తెలివిని బుద్ధి మాకు అనుగ్రించినైనా మీలోనే ప్రభావ నా ప్రభావ మీరు మాకు అనుగ్రించమని ప్రార్థం మీ అందరి భయభక్తులు గల ప్రతి చోట ప్రభావం మీరు మమ్మల్ని అందరినీ సాసిన పెట్టుకోండి భయంకరమైన కాలంలో ప్రభావ జరగబోటు వాటి అన్నింటి మేము తెలుసుకోవాల ప్రభావం ప్రార్థనలో మేము తెలుసుకోవాల వాక్యం ధ్యానించాల ప్రభావం వాటి అన్నింటి మేము తెలుసుకోవాల ఓ ప్రభావ తల్లి వాక్యం ధర మాట్లాడాలి నీకు ఎంతో మీ దయించే ప్రభావ అనేకలు ప్రభావ సత్యాన్ని ప్రకటించి బిడ్డలు తయారు చేయడం ప్రార్థిష్టం బోట వాక్యం చెప్పిన సందర్శకం ప్రభావం ప్రభావ ప్రభావం సముచితమైన జ్ఞానం అభిషేకించడం అనేక మంది విషయాలు బయలుపరచం బలపరచున్న ప్రాధిష్టం కుటుంబాలు కాకండి పిల్లలం మంచి ఆర్గం చేయండి ఆ రీతిగా ప్రభావ ప్రభావ చిన్న పాప గురించి ప్రార్థిస్తుంది సంస్థ ప్రకటిస్తున్న ప్రభావతి చూడించండి బలపచ్చని స్వస్థపచ్చినైనా అప్పటి గొప్ప సేవగాలు తయారు చేసి మగ్గిన కంచి పెట్టండి దృష్టి నుంచి మీరు కాపాడమని ప్రావిష్టమైన దీవించమని ప్రావిష్టమైన నూతనంగా అభిషేకించి మీరు శ్వాస పెట్టుకోండి ప్రదర్శిస్తారు అందరి గురించి వ్యక్తిగతంగా అందరి గురించి ప్రార్థన చేస్తున్న ప్రదర్శన ఆశ్రదించి బలపచ్చని నూతనంగా అభిషేకించి వారి కుటుంబంలో సమాధానం అనుగ్రహించడం సేవా జీవితం పర ప్రయత్నం చేసి ప్రతి చోట మీ కురి కుంపులందరినీ సాక్షిని పెట్టుకుని రాక సిద్ధపరుచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధంలో ఉన్న తండ్రి ఆమె మహా మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మహాగనుడ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న పర్లోకమందున్న తండ్రి ప్రభు ఏసయ్య నీకు వందనాలు నీకు స్థుతులు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా ఈ గడిచిన కాలం తండ్రి ప్రభా నీ కృపలో తండ్రి మమ్మల్ని తండ్రి కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభు నీ కంటి పాప తండ్రి మమ్మల్ని కాచి పడుతున్నారు ప్రభా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించు ఏ బాణమైనను నాశనకరమైన ఏ తేగులు ప్రభానైనా మీ గుడారము సమీపించదన్నవు తండ్రి ప్రభ వేటకాని ఊరిలో నుండి ప్రభానైనా మీరు మమ్మల్ని ఎన్నో విషయాల్లో తప్పిస్తున్నారు కాపాడుతున్నారు ప్రభ దానిని బట్టి మీరు చూపిస్తున్న ఆ కృప వాత్సల్యము దయం బట్టి మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఈసయ నీకే యువేగములకు కలుగును గాక అల్లెలిగా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం అందు ప్రభ నువ్వు చేసిన మేలును బట్టి సాక్ష్యమిచ్చుటకు ప్రభ అలాగే నేను స్థుతించి ఆరాధించుటకు ఈ రీతిగా ప్రభా నాయన నీకు ప్రార్థించుటకు నీ స్వరం వినుటకు తండ్రి కల్పించిన భాగ్యము ధన్యతను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అవును ప్రభా తండ్రి మీరు ఈ లోకమునకు వెలుగన్నావు ప్రభా నాయన కాబట్టి ప్రభా నాయన తండ్రి చీకటిలో ఉన్న మా జీవితాలను ప్రభ మీ ప్రేమ తండ్రి మమ్మల్ని వెలుగులాగా మార్చింది ప్రభా మీ గుణాతిశేములను ప్రచురం చేయడానికి తండ్రి కాబట్టి ప్రభా నైనా మాలో ఎలాంటి చీకటి ఉండకుండా ప్రభ మేము వెలుగుగా మారాలా ప్రభా నైనా తండ్రి కాబట్టే ఆయన తండ్రి మేము పగటి వారము వెలుగువారము కాబట్టే తండ్రి మత్తులయుండక విశ్వాస ప్రేమలను కవచము నిరీక్షణ స్థిరస్థానము అనేవి ధరించుకోమన్నావు ప్రభ కాబట్టే తండ్రి వెలుగు పాలంలో సమస్త విధములైన మంచి నీతి సత్యము దానిలో కనబడుతుందన్నావు ప్రభ కాబట్టే ప్రభా నైనా నీ జ్ఞానం ప్రకారంగా మేము నడుచుకోలాగ్న ప్రభ నీ జ్ఞానమే తండ్రి ఈ లోకంలో తండ్రి నీకు మహిమకరంగా మమ్మల్ని నడిపిస్తుంది ప్రాభ కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయం పోనీ కా సద్వినియోగం చేసుకోమన్నావు తండ్రి అజ్ఞానంతో గాక జ్ఞానుల వల్లే నడుచుకోమన్నావు తండ్రి అవును ప్రాభ మేము ఉంటున్న దినాలే భయంకరమైన దినాలు ప్రాభ అనేకుల్లో ప్రభానైనా తండ్రి స్వార్థము ధనేపేక్ష గర్వము అతిశయము తండ్రి ఈ రీతిగానే లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రాభ ఆ రీతిగా ప్రభా మీరు ఎన్నో సూచనలు ప్రభ మీరు ఆకటికి చెప్పినారు ప్రాభ కాబట్టి అన్ని ప్రభా తండ్రి నెరవేరుతున్నాయి ప్రాభ కాబట్టి మనిషి కుమారుడు తిరిగి వస్తే విశ్వాసాన్ని కనుగొందని అన్నవుతాండ్రి కాబట్టి ప్రభ నాయన ఏ విషయంలో కూడా ప్రభ మా విశ్వాసాన్ని మేము తొలగిపోకుండా ప్రభ నీ వాక్యమే రెండంచులా వాడిగల కడ్గము అది సజీవమై నైనా మా హృదయాలను శోధిస్తుంది అన్నవుతాండ్రి కాబట్టి నీ వాక్యాన్ని మేము ధరించుకొని మేము జీవించాలా వాక్యంలో మేము ఉండాలా ప్రభ నాయన కొన్ని కారణాల వల్ల ప్రభ నాయన నీతో ఎక్కువగా ప్రార్థనలో వాక్యంలో లేకుండా అయిపోయింది ప్రభ క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ నాయన తండ్రి ఈ లోకంలో మేము నాయన దుష్టుడు వేసే ప్రతి విధమైన తంత్రాలను మేము ఎదిరించాలంటే నీ వాక్యం కవచము మేము ధరించుకోవాలా ప్రభ ఆ రీతిగా నీ వాక్య ప్రకారంగా ప్రభ మేము నడుచుకోవాలా అప్పుడే నాయన నీరు కలిగిన వెలుగుని మేము ధరించుకొని మేము ప్రకాశించగలం ప్రభ అవును ప్రభ ప్రతి ఒక్కరిని మేము ఆశీర్వదించాలా యాకోబ భక్తుడు చెప్పిండు ఒక నోటి నుండే ఆశీర్వాదము శపితపూరితమైన వచనాలు వస్తాయన్నారు ప్రభ మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులవుటకే మీరు మమ్మల్ని పిలిచినారు కాబట్టి మా నోటికి మేము కళ్ళం పెట్టుకొని ప్రభ నైనా తండ్రి మా నోటితో మేము ఆశీర్వాదం పలికేలాగా సహాయపడండి ఎలాంటి గర్వప మాటలు ప్రభ సపితపూరితమైన మాటలు మా నోటికి రాకుండా ఈ నాలుగు అన్నిటికంటే పాపం అని చెప్పినావు ప్రభ ఇది మమ్మల్ని ఎంతగానో చిచ్చు పెట్టి తగలబెడతదన్నో ప్రాభ ఆ రీతిగా ప్రాభ మా నాలుకను మేము సాధనం చేసుకొని అది ఆశీర్వాదానికి అనేకులు నీ రక్షణలోకి వచ్చుటకు నీ యొక్క వాక్యాన్ని మేము ధైర్యంగా నీ నీతిని రాజ్యాన్ని ప్రకటించుటకు ప్రాభ మా నాలుకను మా నోటిని మేము సాధనంలాగా వాడుకో మీకు కృప చూపించండి ఎలాంటి కఠినమైన మాటలు కఠినమైన మాటలు ప్రభ ఎవరి పట్ల మేము కోపము ద్వేషము అసూయ పెట్టుకోకుండా ప్రభా నైనా ఎవరికి ప్రభానైనా తండ్రి మేము ఏ చేయకుండా ప్రతి ఒక్కరికి మీరు ఆ కలవరిసిలులో చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికి మేలు చేసింది ప్రభా ఆ రీతిగా మేము కూడా ప్రభానైనా అనేకులని క్షమించాలా ఆ రోజు కలవరిశీలులో మీరు క్షమించినారు ప్రభ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదని అలాంటి ప్రేమ మాలో ఉండాలా ప్రభా స్టెపన్ కూడా ప్రభా తండ్రి తనను ఎంతగానో చిత్రహింసలు కొట్టి రాళ్లతో కొట్టినా కానీ వీళ్ళ మీద ఈ నేరం ఉండకూడదని ప్రార్థించండి ప్రభా మీరు కలిగిన మనస్సు ప్రేమ మాలో ఆ రీతిగా ఉంటే మేము కూడా ప్రభా అందరినీ క్షమిస్తాము అందరితో సమాధాన పడతాము అందరినీ ప్రభానైనా నీ రక్షణలోకి మేము నడిపించగలము ఆ రీతిగా నీ యొక్క ఆజ్ఞ నిన్న వల్లే నీ పొరుగు వారిని మేము ప్రేమించగలం ప్రభ కాబట్టి మాలో ఎలాంటి శరీర సంబంధమైన ఆలోచనలు శరీరేచ్చలు కలగకుండా మేము క్రీస్తుని ధరించుకుని జీవించుటకు మీకు రూప చూపించండి మీరు ఎట్లా ఈ లోకంలో ఉన్నంతకు ప్రభ వెలుగులాగా మీరు ప్రకాశించినారు ప్రాభ ఆ రీతిగా మోస కూడా ప్రకాశించినారు స్టెపను కూడా ప్రకాశించండు ప్రభ వాళ్ళ తరాల్లో ప్రభ మీరున్న తరంలో ప్రభ మీరందరూ ఆ రీతిగా మీరు జీవించినారు ప్రభ ఇప్పుడుంటున్న తరంలో ప్రభ సాక్షిగా మేము కూడా ఆ రీతిగా జీవించాలా అలా మళ్ళీ ఎలాంటి చీకటి సంబంధమైనవి లేకుండా మేము వెలుగులాగా నడుచుకున్నట్టుకు మీ కృప చూపించండి నీ వాక్యమే మమ్మల్ని సరైన మార్గంలో త్రోవలో నడిపిస్తుంది ప్రభ యథాధతలో నడిపిస్తుంది ప్రభా నాయన కాబట్టి ప్రభ నీ మేము జీవించాలా వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా ప్రభ విని వాక్య ప్రకారంగా మేము పాటించే వారిలాగా ప్రభ శ్రద్ధగా నీ ఆజ్ఞలను నీ కట్టడాలను నీ శాసనాలను ప్రభ నీ విధులను నీ నియమాలను ప్రభ మేము ఆచరించి ఉచ్చరించి ఆ రీతిగా మేము నాయన నీ అందు విధేయత కలిగి నడుచుకోలాగునా మాకు ఆ రీతిగా నీ పట్ల ఆసక్తిని దయచేయండి ప్రభా నాయన ఏ రీతిగా కూడా ప్రభా పట్ల నాయన వేరుగా ఉండే జీవితము పులిసిన జీవితము నాయన మాకు ఉండకుండా పులియని రొట్టితో నాయన పస్తకాన్ని తండ్రి కాబట్టి ఆ రీతిగా దినదినం ప్రభా నాయన నీ కంగి ప్రభ నిన్ను పోలి నీకు మాదిరిగా తండి నీ అడుగు జాడల్లో ప్రభ ఆ రోజు కలవర శిలువలో ప్రభా మీరు అపవాదిని జయించి చితక తొక్కి ఆ విజయం ప్రభ మీరు మా చేతిలో అప్పుజెప్పినారు ప్రభ ఈ రోజు ప్రభ మేము కూడా అపవాదిని సాతాన్ని మేము చితక తొక్కాల ప్రభ ఆ రీతిగా నీ వాక్యం పాదాలు మేము తగిలించుకోవాలా ప్రభా ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెళ్ళి ప్రభా మేము గెలవాల ప్రభ ఆ రీతిగా మేము వెళ్ళే ప్రతి మార్గము ప్రభా మీరు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా మాలో ఏమైనా అవిధేయత అపవిత్రత జాతత్వము లోభత్వము శరీరక్రియలు కోపము ద్వేషము అల్లరితో కూడిన ఆటపాటలు ఎలాంటి శరీర క్రియలు శరీర సంబంధమైనవి మేము ఇంకా కలిగి ఉంటే ఇంకా మా యొక్క పద పాత స్వభావమును ధరించుకొని ఉంటే మమ్మల్ని క్షమించమని మేము నవీన స్వభావమును ధరించుకొని ప్రాభ మేము కూడా క్రీస్తుతో లేపబడిన వాళ్ళము కాబట్టి పైనన్న వాటినే వెతకమని అవుతాను కాబట్టి ఆత్మ ఫలంలో ఎందు ఆత్మవరంలో ఎందు విశేషంగా ప్రవచన వరం కొరకు ఆసక్తితో ఆపేక్షించమని అవుతాను కాబట్టి ప్రవచన వరం మాకు అనుగ్రహించండి సంఘ క్షేమాభివృద్ధికి ఆదరణకు హెచ్చరికకు ఆ వరం మీరు అనుగ్రహించినారు ప్రాభ ఈ రీతిగా ప్రాభ ఈరోజు క్రైస్తవులు ప్రాభ నాయన ఎంతో మంది ఉన్నారు ప్రాభ వాళ్ళందరికీ ఆదరణ హెచ్చరిక ఆ రీతిగా ప్రభ ప్రతి ఒక్కరికి మేము వాక్యం ప్రకటించేలాగా సంఘక్షేమాభివృద్ధి కొరకు మీరు ఇచ్చిన ప్రతి తలాంతులను ప్రభ మేము అభివృద్ధి ఆ రీతిగా నీ కొరకు సాక్షిగా జీవించులాగునా ప్రభ ప్రతి విషయంలో మా విశ్వాసాన్ని నీ ఎందు ఉంచుకొని నిన్ను చూసి మేము ముందుకు నడుచుకోలాగునా మీరు సహాయపడండి నాయన చంద్రశేఖర్ బ్రదర్ని మీరు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కుటుంబంలో మీ పర్లోక శాంతి సమాధానం నెమ్మది ఉద్యోగంలో కూడా ప్రభ నాయన మీరే తోడుగా ఉండండి అక్కడ మీ సమాధానం అనుగ్రహించండి అన్న వెళ్ళే ప్రతి మార్గము త్రోభ మీరు సరళం చే ప్రభా ఆయన అన్న ద్వారా ఇంకా అనేకులు రక్షణ పొందాల ప్రభా అయినా ఆ రీతిగా ప్రభ ఆయన పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన మీ నూతనమైన ప్రభా పరలోకపు జ్ఞానం దయచేయండి ప్రభా నాయన అన్న కుటుంబ సభ్యులందరి చుట్టూ మీకు కంచి వేయండి మీ యొక్క అగ్ని పెట్టండి మీ దేవదూతల కాపుదలు అనుగ్రహించండి ప్రభావ అన్న సంక్త సంబంధికులు బంధువులు ప్రతి ఒక్కరూ ప్రభ రక్షణలో ఉండి ప్రభా నాయన చివరి వరకు ప్రభా నాయన మీ విశ్వాసాన్ని కొనసాగించుకొని కాపాడులాగన మీ కృప చూపించండి నాయన అన్న వాళ్ళ పాప చుట్టూ కూడా మీకు కంచి వేసి ఆమె చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా ఉండి నిత్యము ప్రభా మీ కంటి రెక్కల కింద కాచి కాపాడమని మీ ఎక్కల కింద చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన తండ్రి ప్రభ మాకు కావలసిన ప్రతి అవసతలు అకరతలు అన్నీ మీరు ఎరిగిన దేవుడు మీకేం కావాలో మీ పర్లోకపు తండ్రికి ముందుగానే తెలియనన్నావు ప్రభ కాబట్టి మా అవసతలు అక్రతలు ప్రతిదీ మీరు మాకు తెలుసు కాబట్టి నీ నీతిని మేము ధైర్యంగా వెతుకులాగన మీ కృప చూపించండి ఆ రీతిగా ద్రవ్యభేదరు కుటుంబంలో కూడా మీ పర్లోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి ప్రభ ఆయన ప్రతి మార్గంలో త్రోవలో ప్రభ మీరు ముందుగా నడిచి తోడుగా ఉండి మీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించి నేను మీ ఆత్మచేత ప్రభా సమస్తము నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభ ఆ రీతిగా ప్రభా నైనా మీ పరలోకపు జ్ఞానము నైనా అనుగ్రహించండి వెళ్ళే ప్రతి స్థలంలో ప్రభా నైనా తండ్రి ఏ రీతిగా ఎదిరించినా మీ వాక్యం అనే ప్రతి విషయాలు జయించేలాగా మీరే తోడుగా సహాయకారుగా ఉండండి ప్రభ అలాగే తన భార్య చుట్టూ కంచివేయండి కుటుంబంలో మీ సమాధానం అనుగ్రహించండి ప్రభా న ఇద్దరు బిడ్డల చుట్టూ కూడా మీ కంచవేసి ప్రభ వాళ్ళిద్దరూ మీ కొరకు సాక్ష్యం ఇచ్చుటకు ప్రభా నీ సత్యమును ప్రకటించుటకు నీ రక్షణలో నీ వెలుగులో ఉండుటకు వాళ్ళిద్దరు ప్రభ మారుమనసు పొంది రక్షణ పొంది అనేకులకు నీ నీతిని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే గొప్ప సేవకులుగా ప్రభ వాళ్ళ మనసులను వాళ్ళ హృదయాలను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆ రీతిగా నీ యొక్క రక్షణలోకి వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా నాయన వాక్యం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు ఈ వాక్యము ఈ స్వరం మీనించే కలిగిందని నేను సంపూర్ణంగా సాత్వికంతో ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను ప్రభా ఈ వాక్య నా జీవితం ఏమైనా లేకపోతే ఈ వాక్యము సజీవమైనది బలము కలిగింది రెండంచుల వాడిగలకు అడ్గము కాబట్టి నా హృదయంలో ఏమైనా చీకటి ఉంటే ఈ వాక్యమే నా హృదయంలోకి వెళ్ళి ప్రతి చీకటిని పారద్రోలి ప్రతి వ్యాధిని స్వస్థపరిచి ప్రభా నాయన తండ్రి ఈ వాక్యము నాయన మీకు అంగీకారంగా నా హృదయం ఉండులాగున ఆ రీతిగా నా హృదయంలో ఉన్న పరిస్థితి స్థల్మశమును తొలగించమని నాయన మీరే నాయన నా హృదయంలో నీ వాక్యం ఉంటే నాయన తండ్రి నేను వాక్యం ప్రకారంగా మేము నడుచుకోగలం ప్రభా కాబట్టే నాయన బుద్ధి వివేకము తెలియ నిన్ను కాపాడుతుంది అన్నావు కాబట్టి అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగుగా ఉండమని అవుతారండి కాబట్టి ప్రభా మేము ఉంటున్న శ్రమల దినాలు ఈ భయంకరమైన దినాల్లో ప్రభావ నీ యొక్క స్వస్థ బుద్ధి నాయన వివేకము తెలివి జ్ఞానమే ప్రాభ మేము కాపాడబడతాం ప్రభా అవి లేకపోతే ఏదో విషయంలో తొలగిపోతాం ప్రాభ నాయన కాబట్టి నాయన మీరే స్వస్థ బుద్ధి అనుగ్రహించండి మంచి బుద్ధి వివేకము తెలివి జ్ఞానం అనుగ్రహించమని మీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తూ నైనా తండ్రి ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో నీతో నైనా గడుపుటకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞత పూర్వకం చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప సమధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండిన గాక ఆమెన్